బీజం అండం అనలేదు బీజం అండజం అన్నది అదమ్మని వేసి నీ అన్నట్టుగా అండం అనలేదు కాబట్టి నిన్ను కన్సల్ట్ చేయలేదని స్వతంత్ర జ్ఞానం చెప్పిందని స్పష్టమవుతోంది ఓకే అంటే ఆయన సమాధానం చెప్పినట్టే చెప్పినట్టు అలా ఉంటుంది సమాధానం అంటే సమాధానం చెప్పట్లేదు ఏడింది అనమాట ఆయన ఏదో కొంచెం ఇంకా యాడ్ చేస్తున్నారు దృశ్యతే చాండాజ్యే ంత భావ్య భావే అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇప్పుడు ఒక చోట కోళ్ళు ఉండేది కోళ్ళు అధికంగా ఉండేది అంటే నేను చెప్పాను ఈ కోళ్ళని ఇలా పెంచుకో ఉండటము వీటిని సంహరిస్తూ ఇదంతా కూడా అనవసరం కాబట్టి వీటి మనం మానిస్తే బాగుంటుంది అని మేము వాళ్ళకి అవి సలహా చెప్తాం ఆ తర్వాత అక్కడ కోళ్లు కనబడ్డ మానేసే కోళ్ళు లేవు ఇప్పుడు కోళ్ళు లేవంటే కారణం ఏమిటి అని అడిగాడు కోళ్ళు ఉండాలి కదా లేవు కదా కారణం ఏమిటి అంటే కోరి గుడ్లు లేవు కాబట్టి కోళ్ళు లేవు అని చెప్తారా లేకపోతే కోళ్ళు ఉండివి కోళ్ళని తీసేశారు కాబట్టి కోళ్ళు లేరు కాబట్టి ఇంకా ఆ ప్రవాహం లేదు అని చెప్తారా రావని చెప్తారు కోళ్ళు లేవు అంతేట కోళ్ళు లేవని చెప్తారు కానీ కోరిగుడ్లు లేవు కాబట్టి కోళ్ళు లేవని చెప్పారు కదా కాబట్టి బీజము కోళ్ళ జాతికి బీజము కోరిగుడ్లు అంటారా లేకపోతే కోళ్ళు అంటారా కోళ్ళమే అంటారు అది కదా వాళ్ళు ఏమంటున్నారంటే మనకి లోకంలో అనుభవం ఉంది ఏమిటి అనుభవము అండజమ్ము లేనప్పుడు అండజాతి అభావే అండజమ్ము లేదు అక్కడెక్కడ చూద్దామంటే పక్షి లేదు ఒక్క పక్షి కూడా లేదండి ఇక్కడ అని అడిగారు అనుకోండి అడిగితే అని చెప్తారండి ఇక్కడ పక్షి గుడ్లు ఉండదండి అనిచేత పక్షులు ఉండదని చెప్తారా అలా లేక ఈ ప్రాంతంలో అసలు పక్షులు రావండి ఇక్కడికి అంచేతం ఇక్కడ ఇలాగే ఉంటుంది నేను అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను అన్న పక్షి కనపడదండి ఎలా అని అడిగాను ఎక్కడ పక్షి అనేది అంటే ఒక ప్రాంతంలో ఆ తల్లికి ఆ టైంలో కనుక ఇప్పుడైనా ఎక్సెప్షనల్ గా కనపడచ్చు కానీ కాపులు ఇక్కడ పెద్ద నెలకి కావు కావాలి ఏ ధ్వని ఉండదు సో ఒక్క పక్షులు ఎవరికి ఎందుకని ఇంకా ఆశ్చర్యంగా ఉంది అంటే ఇక్కడ పక్షులు సర్వైవ్ కావాలి కోళ్ళకి అంతేకాదు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోతాయి చదువు చేపటికి మళ్లీ వసంకాలమే వస్తాయి పక్షులు తక్కువే ఇక్కడ అని చెప్పారు అంటే అది పక్షు బిడ్డు ఉండాలి ఇక్కడ రావాలని చెప్పడం అలా చెప్తారు కాబట్టి లోకానుభవం కూడా అలాగై ఉంది అండజాత్య భావే ప్రజాతీయ సంపత్ భావ నా అందాబ్గభ భావే ఆ జాతికి చెందినటువంటి సంతానము ఆ పక్షి సంతానము లేకపోవడానికి హేతు ఏమిటి అంటే ఆ పక్షులు లేదని అదే హేతులుగా చెప్పుకుంటారు కానీ ఆ పక్షి దృబ్బి లేదు అంచేత నేను సంతానము లేదు అని అలా చెప్పడం అయితే బీజాన్ని చెప్పేప్పుడు దృబ్బుని కాకుండా దృబ్బి తల్లినే బీజంగా తల్లనుండే లేకపోతే ఆ జాతి పక్షినే బీజంగా చెప్పే సంస్కారము అతీవ బీజాన్ని అండజా కాబట్టి అండజములకు బీజం ఏమిటి వృద్ధి నుండి పుట్టి వాటికి బీజం ఏమిటి వృద్ధి కాదు వృద్ధి నుండి పుట్టేది బీజం అంటే అలాగే నేలను చీర్చుకుని పుట్టేది చెట్టుకి బీజం కారణం ఏమిటి చెట్టు చెట్టు జాతి కారణం అంతేకాదు నేల లేకపోతే నేలలో పాటే విత్తనమో అది కారణం చెట్టు నుంచి చెట్టు వస్తుంది విత్తనం అనేస్తే మధ్యలో ఉండొచ్చు ఇంగ్లీష్ కాంటెక్స్ట్ వీల్ కన్సిడర్ కైడ్ ఆఫ్ శ్రీ అలాగే చెప్పింది తా జీవాతం జీవజం జరాయుజం ఇచ్చేత పురుషత స్వాదీ ఇంకా జీవజం జీవజము బీజము రెండోది అండజం జీవజం జీవజం అంటే ఏంటంటే జీవశబ్దానికి జరాయు అనర్థం జరాయు అంటే గర్భవేష్టన చర్మ అని అర్థం సో స్త్రీ గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ శిశువు హీజ్ కంటైన్ బ్యాగ్ ఒక ఫ్లష్ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ లోపల ఉంటాడు శిశువు ఆ బ్యాగ్ కి గర్భవేష్టన చర్మ అంటారు చర్మ ఆ ఫ్లష్ ఫ్లెష్ బ్యాగ్కి జరాయు అని పేరు సో జీవ శబ్దానికి జరాయు అని అర్థం కాబట్టి వీడు పుట్టినప్పుడు ఈ శిశువు పుట్టినప్పుడు ఏ శిశువైనా మనుష్యే ఒక్కర్లేదు పశువులు కూడాను ఆ జరాయు నుంచి పుడతారు కాబట్టి జీవజం అంటే జరాయుజం అని అర్థం సో ఇక్కడ అంటే పురుష పశువాది పురుషులు అంటే మానవులు పశువులు అంటే ఈ గోవులు మానవులు పశువులు ఇవన్నీ కూడా జరాయుజం అనే కేటగిరీలోకి వస్తాయి మోడర్ బయాలజీలో వీటన్నింటినీ మేమలు వస్తానంటారు అలాగంటే కేటగిరీ కాబట్టి మేమల్కి మేమల్కి బీజం ఏమిటని అడిగితే ఆ బ్యాగ్ బీజం అని చెప్పరు మేమల్లో బీజం అని చెప్తారు కాబట్టి జీవజం అంటే జరాయుధమునకు బీజము జరాయుధము అండజమునకు బీజము అండజము అలా తర్వాత ఉద్భిజం ఉద్భినత్తి ఉద్భిత స్థావరం తటోజాతం ఉద్ధితే ఉద్దిజం స్థావరం స్థావరాణ బీజం ఇంకా ఉద్భిజం దగ్గరికి వచ్చాం నుండి ఉద్ధిట్ జం ఉద్ధిత్ జ అటు జా అవుతుంది అవుతుంది ఉద్ధిత్ జా అవుతుంది డకారము డకారమే అద్దా విద్యా అలాగనమాట సో ఉద్ధిద్యం జాకండి జా ఇప్పుడు ఉద్ధిట్ అంటే అర్థం ఏంటి ఇటు ధినీ ఇటు ఉద్ధిట్ ఇటు పైకి దినత్తి వస్తుంది ఉద్ధిన విత్తనం పాకినప్పుడు ఆ అంకురము మెనుక్కు అంటారు మునుకు అది మీరు రాంగ్ డైరెక్షన్ లో తాకినా అది పైకే వస్తుంది రాంగ్ డైరెక్షన్ లో జరుగుతాయా అడితే వెళ్ళగలి అది డైరెక్షన్ మార్చుకుని పైకే వస్తుంది కరెక్ట్ డైరెక్షన్ లో పడితే డైరెక్ట్ గా పైకి వస్తుంది వాళ్ళ డైరెక్షన్ లో మార్చి కాపీనట్లయితే వన్ ఎయిటీ డిగ్రీ స్థరణ తీసుకుని పైప్ వస్తుంది అది ఎప్పుడు యాంటీ గ్రావిటేషన్ గ్రావిటీ డైరెక్ట్ గా ఎండుకుంటుంది కదా డైరెక్ట్ గా గ్రావిటీ ఆపేది ఇట్ గ్రావిటీ ఇది వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు వాళ్ళు ఏం చేశారంటే దానికి ఆ విత్తనానికి మట్టిలో పోసి దానికి చక్కగా నీళ్ళేది పోసి దానికి గ్రావిటేషనల్ ఫుల్ డైరెక్షన్ మార్చి సెంట్రిఫ్యూజిల్ తెచ్చి పెట్టినట్లయితే డైరెక్షన్ మారుతుంది ఆ గ్రావిటేషన్ ఫుల్ డైరెక్షన్ మార్చి పెట్టారు రెండు రోజులు అది ఏ డైరెక్షన్ లో వీళ్ళు ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పెట్టారో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అవసరం అది సెన్స్ చేస్తుంది గ్రావిటేషన్ సెన్స్ చేస్తుంది గ్రావిటేషన్ మీరు కనుక మెషిన్ ఉపయోగించి డైరెక్షన్ మార్చగలిగితే మార్చొచ్చు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లో మార్చు మారిస్తే అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఆ దాన్ని సన్స్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో పడుతుంది బీజం అంటే దాంట్లో చైతన్యం ఉంటుంది చైతన్యం యొక్క మహిమ మనకు స్పష్టంగా కనపడుతుంది తర్వాత మీరు నాలుగు టెంకలో బీజం ఉంటుందా దాన్ని మీరు మీరు బోన్ పలహారం చేసేసి గిరవాటేస్తారు గిరవాటేస్తే అది వెంటనే అంకురం రాదు ఇట్ వెయిల్స్ ఎప్పుడు అంకురం వస్తుందంటే వర్షాలు పడ్డాకనే ఎందుకంటే వెంటనే అంకురం రావడానికి సరికం పెద్ద మావిస్తారు దానికి లోపల ఉంటుంది ఇతను స్ప్రౌట్ స్ప్రైట్ గాక దానికి బయట నుంచి నీళ్ళు అక్కర్లా కానీ స్ప్రౌట్ చేసిన తర్వాత ఇంకా సర్వైవ్ అవ్వడానికి నీళ్లు ఖర్చు అయిపోతాయి వస్తే కానీ సర్వైవ్ కాదు కాబట్టి ఈ ఎండల్లో స్ప్రౌట్ అయింది మీరు నీళ్లలో తెచ్చినా కూడా అది మళ్ళీ వర్షాకాలం వస్తే కానీ స్ప్రౌట్ అవుతుంది ఇట్ వెయిట్స్ ఇట్ నోస్ హౌ టు వెయిట్ వెయిట్ చేసి స్ప్రౌట్ కాబట్టి వాటికి ఆ సెన్స్ ఉంటుంది ఆమాత్రం వివేకం వాటికి విజ్ఞానం వాటికి ఉంటుంది బాగా విస్తరించిన విజ్ఞానం మనిషిలో ఉంటుంది అది అలాగా ప్రోగ్రెస్ అవుతుంది ఎందుకంటే సో ఉద్ధిన తీ ఉద్ధి స్థావరం ఉద్ధితంటే అంటే చెట్టు అని అర్థం చెట్టు లేక మొక్క స్థావరం ఉద్ధిత్ ఇప్పుడు ఉద్భిత్తు నుంచి పుట్టింది ఉద్భిజ్జం తహా జాతం ఉద్భిజ్జం ఆ ఉద్భిత్తి నుంచి పుట్టింది ఉద్భిజం ధాన అంటే మొక్క ధానా ధానాశబ్దీజ విషయ ఓకే దాన ధాన అంటే బీజ సో ఉద్భిత్తి నుంచి ఉద్భిజం మొక్క పడుతుంది దాన్నించి దానాలు వే వస్తాయి ధానావా ఉద్ధితే తటో జాబితా ఇటు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉద్దిజం అనే పదానికి రెండు అర్థాలు చెప్తున్నారండి రెండు రకాలుగా చెప్తున్నారండి అథవామర్గా ఒక మీనింగ్ ఏంటంటే ఉద్ధి స్థావరం చెట్టు ఆ చెట్టు నుంచి పుడుతుంది కనుక చెట్టుకి ఉద్ధిజ్యం అని పేరు ఉద్ధితికి చెట్టు ఇప్పుడున్న చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది అంతకు ముందు ఉన్న చెట్టు నుంచి పుట్టింది కాబట్టి ఉద్భిత్తు నుంచి పుట్టి ఉద్దిజం అయింది లేకపోతే అథవా ధానా ఉద్ధిత్ ఉద్ధిట్ అనే పదానికి గంగ అని అర్థం చెప్పండి గింజ అని ఎలా అర్థం చెప్తారో అది చీంచుకునే కాబట్టి గింజ కూడా చీల్చే లక్షణం దానికే అప్లై చేయండి కాబట్టి ఉద్ధిట్ అంటే గంగ ఆ గింగ నుంచి పెడుతుంది కనుక ఉద్భిజం స్థావరం కాబట్టి మీరు స్థావర శబ్దానికి మీరు ఎలా చెప్పిన సో చెత్త అర్థం ఉద్భిజ శబ్దానికి చెట్టు అర్థం స్థావరానా స్థావరం బీజం చెట్టుకి బీజము చెట్టు కారణము చెట్టు ఈ బానాన్నది గింజ ఇది ఇదే ఇంటర్మీడియట్ స్టేజ్ కింద ఇక్కడ తీసుకుంటాము ఈ కాంటెక్స్ లో అలా తీసుకుంటాము చెట్టుకి చెట్టు కారణము పక్షికి పక్షి కారణము మనిషికి మనిషి కారణము అలా తీసుకుంటాం దట్ ఈజ్ హౌట్ తర్వాత యథాసంభవంతర్భావ ఇప్పుడు చూడండి స్వేదజములో అసలు నాలుగు దుక్కర్ నాలుగు దుక్కర్ ప్రాణులు నాలుగు అని లెక్కలు ఆ నాలుగోది స్వేదజము సాధారణంగా ఈ మధ్యన భాగవతంలో కూడా ఓ చోట నాలుగు చుట్ట స్వేదజము స్వేదజము అంటే స్వేదము నుండి పుట్టినది స్వేదము అంటే ఇప్పుడు మనిషి ఈ పశుపక్ష్యాదులు తర్వాత మాధవులు ఇవన్నీ ప్రాణులు కదండి ఈ ప్రాణుల దేహం నుంచి వెలువడేటువంటి క్షమట మొదలైన వాటి నుంచి ఇంకో కొన్ని ప్రాణులు పెడతాయి అంతా లైఫ్ ఇట్ ఇస్ ఆన్ లైఫ్ మీరు ఊహ కూడా చేయలేరు ఎవరి వేర్ లైఫ్ ఒక గేలన్ సముద్ర జలాలను తీసుకుంటే దాంట్లో మిలియన్ లైఫ్ ఫామ్స్ ఉంటాయని చెప్పేసి కౌంట్ చేశారు ఒక గేలన్ సముద్ర జలంలో మిలియన్ పది లక్షల ప్రాణులు ఉంటాయి నీకు ఏమనిపిస్తుంది నీళ్ళని అనిపిస్తుంది నీళ్ళనాలా పది లక్షల ప్రాణులు దాంట్లో వేలంలో ఉంటే దాన్ని నీళ్ళనాలా లేకపోతే ప్రాణులనాలా అసలు న్యాయంగా మీకు అసలు అన్ని ప్రాణులే కనపడ్డాయి అనుకోండి నీళ్లు కనపడాలనుకో ప్రాణులే కనపడతాయి ఇది ఎలాగంటే మీరు మామూలుగా కంటితో చూస్తే నేను ఎలాగా కనపడుతుంది మైక్రోస్కోప్తో చూస్తే నీళ్లు కనపడే ప్రాణులే కనపడుతుంది పది లక్షలు ఉంటాయి దాంట్లో కాబట్టి అంత లైఫ్ ఎవర్ గేడ్ ఇప్పుడు కొంతమంది మహాత్ములు ఏం చేస్తారు అంటే దిట్టు పెంచేస్తారు దిట్టు పెంచేసి ఇంకా దానికి సంస్కారం అది ఏమి చేయాలి చిలకలు వచ్చి గూళ్ళు కూడా కట్టుకుంటారు సాగత కలిగి చెప్తారు కానీ చిలకలు వచ్చి గూడు కట్టడేదే కానీ దాంట్లో ఈ మొత్తం ఇప్పటి చిన్న చిన్న ప్రాణులు అనేకం ఉంటాయి ఈ పేలు ఉన్నవి అనేకం ఉంటాయి ఈ స్వేదజీవులు అంటారు దాని ఎక్కడి నుంచి వచ్చాయంటే అవి అక్కడి నుంచి వస్తాయించి అక్కడికి అది వాటి లెక్క ఏంటి వాటికి ఇక్కడ క్రియే అన్నావు కదా మరి వాటి మాట ఏమిటి ఎంత అని అంటున్నారు నువ్వు చూసుకో అక్కడ పరిస్థితి చూసుకుని ఈ శ్వేదజాలను ఏదో ఒక దాంట్లో అంతర్భాగం చేసుకోకుండా అండజాలలో వేసుకో ఏదో అండో వేసి అండజాలలో దాటి తగ్గు చేసుకు సో అది కూడా ఖచ్చితంగా చెప్పలేదు యథా సంభవం అంతర్భావ అండజాల్లో వేసుకోకున్నారు మీకు ఒకవేళ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంది అండంతో సంబంధం లేకుండా పుడుతోంది అంటే ఉద్విజంలో వేసుకుంటున్నారు దీర్ఘకాలు దగ్గగాలి సో జరాయిజే కాదు కాబట్టి ఉద్భిజంలో కానీ అండజంలో కానీ ఈ స్వేదజాలని అంతర్భాగం చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో ఏంటని చెప్తుంటే ఇదైతే కాంటార్థి ఉంది ఇంకా సంక్షోకజమ్మని ఇంకొకటి ఉంది సంశోకజమ్మ అంటే ఎక్కడ నుండి పుట్టినండి సంశోత అంటే వేడి తాపం ఆ తాపం నుంచి పెడతాయి ఇప్పుడు మీరు సపోజ్ రిఫ్రిజిరేటర్ ఉందనుకోండి రిఫ్రిజిరేటర్ చక్కగా పనిచేసుకోండి అనుకోండి పనిచేస్తుంటే మీకు అన్ని పదార్థాలు క్లీన్గా ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఊరికి వెళ్ళేప్పుడు దానిలోపల ఫుడ్ పెట్టేసి రిఫ్రిజిరేటర్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయారు అనుకోండి మన చెప్పికి ఫుడ్ ఉంటుంది నాలుగు రోజుల తర్వాత ఉంటుందని ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయారు అనుకోండి అలా చేసుకుంటారు అమెరికాలోనే సో ఈ లోపల రిఫ్రిజిరేటర్ పానవ్వకుండా అయితే ఎలక్ట్రిసిటీ ఉంటే పర్వాలేదు సపోజ్ ఎలక్ట్రిసిటీ లేదు మీరు వారం రోజుల తర్వాత వచ్చి రిఫ్రిజిరేటర్ తీస్తే దాంట్లో ఏదైనా ఒకటో రెండో ఫిర్యూలు ఉండే అవకాశం ఉంది ఈ ఫిర్యూలు ఎక్కడి నుంచి వచ్చేవి అంటే ఆ హై టెంపరేచర్ వస్తుంది ఏ టెంపరేచర్లో మీకు ప్రాడులు ఉదయించం ఆ హై టెంపరేచర్ ఉండేపటికి ఆ థర్టీ సెవెన్ దానికి ఆ టెంపరేచర్ వచ్చేప్పటికీ దట్ ఈస్ కన్యూసింగ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ లైఫ్ బ్యాక్టీరియల్ గ్రోత్ కి దానికి కూడా ఇంకేమైనా బ్యాక్టీరియాని గ్రో చేసేప్పుడు వారం టెంపరేచర్లో పెడతారు వారం వాటర్లో పెడితే బాగా గ్రో అవుతాయి కోల్డ్లో పెడితే ఏ గ్రోత్ ఉండదు సో ఆ విధంగా గ్రో అవుతాయి అండి ఫంగస్ వస్తుంది ఎప్పుడూ ఫంగస్ వస్తుంది ఫంగస్ ఈజ్ లైక్ ఇంక ఇంకొంచెం అది పింపులు కూడా వస్తాయి చిన్న చిన్నవి తర్వాత మీరు బియ్యం వస్తాను ఎక్కడైనా ఒక గాజుల్లోనో ఎక్కడ పడాసెక్క పెడతాం పడాశెట్లో పెట్టి మూత గట్టిగా నూసేసి ఆ బియ్యం నల్వల తర్వాత దాంట్లో తెల్లటి పురుగులు వస్తారు అది ఎక్కడి నుంచి వచ్చి అంటారు అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉంది బట్ ఐడిషన్ టు దట్ టెంపరేచరీ ఆల్సో నీదే ఇదే బియ్యం వస్తాను మీరు రెఫ్రిజిరేటర్ రూమ్ లో పారేశారనుకోండి ఏదో అది శుభ్రంగా ఉంటారు కానీ మీరు కనుక వేడిగా ఉన్న చోట పారేస్తే వేడి కారణంగా కొన్ని ప్రాణులు పుట్టుకొస్తారు వాటిని సంశోకజనుడు అని అంటారు కుక్క వల్ల కుడతాయి అంటే అభిప్రాయం ఒక్కటి అనేంత ఆర్గానిక్ మేటర్ మీరు ప్రొవైడ్ చేస్తే తక్కువ లైఫ్ ఎక్కటైపోతుంది ఒక్కటిసారి ఆర్గానిక్ మేటర్ కావాలంటే లైఫ్ వచ్చేస్తుంది ఇంకా చాలా అద్భుతంగా వచ్చేస్తుంది లైఫ్ ఎక్కడ పడితే అక్కడ వస్తుంది గ్లేషియర్స్ ఉంటాయి చూడండి అంటార్క్టికాలోనే అక్కడ ఆ గ్లేషియర్ లైఫ్ గడపడానికి కష్టం అక్కడ కూడా ఉంటుంది ఆఫ్ ది గ్లేషియర్ లో ఆ సన్లైట్ పడి గ్లేషియర్ పెనిట్రేట్ చేయలేదు సన్ లైట్ ఎడ్జిలో సన్ లైట్ పడుతుంది ఎందుకంటే వాటర్ ని లైఫ్ పెనిట్రేట్ చేస్తుంది కనుక ఆ ఎడ్జ్జు ముండా నాసు బయలు చేస్తుంది నాచిస్ లైఫ్ నాచులు చిన్న చిన్న తిరుగులు పెడతారు ఆ తిరుగులను బట్టి చేతలు ఇంకా లైఫ్ అలా విస్తరిస్తుంది ఎడ్జి నిండా లైఫ్ కాబట్టి ఎక్కడైనా సరే లైఫ్ కి ఇంత ఛాన్స్ వస్తే వచ్చేస్తుంది లైఫ్ ఆ విధంగా హై టెంపరేచర్ నుంచి వచ్చేటువంటి లైఫ్ కి సంక్షోక జన్మలు ఏమని పేరు అలా వాటిని మీరు ఏ కేటగిరీలో వేసుకోవాలి ఆ విధంగా చెప్పారు కొన్ని చోట్ల మరి వాటి సంగతి ఏంటి అంటే అది విదిలిపెట్టేయద్దు మొత్తం అంతా కవర్ అవ్వాలి కాబట్టి వాటిని మీరు ఏం చేస్తారంటే బుద్ధి జ్యమిలో కాని అండగినిలో కాని యథాసంభవం జవరి జప్రాత్రే ఇన్క్లూడ్ ఇన్ దాట్ దేల్ కవర్ ఎందుకంటే మూడు దగ్గరే సరిపడతారు ఏం హే అవధారణం బీజానీ ఆ రకంగా మనం ఇంక్లూడ్ చేసి నేడు కేటగిరీల్లో ఫైవ్లైజ్ చేయాలి ఎందుకంటే శృతి చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కాని దానికి ఆటంకాలు కలిగించరాదు కదా సో శృతి అని చెప్పే త్రీణ్ణి ఏవా అని అవధారణం చేస్తాం మూడు అంటే పరం మూడుతో పాటు ఇంకో రెండు పెట్టవచ్చు కానీ త్రీణ్ణి ఏవా అని ఓన్లీ త్రీ అంటూ ఉంటే ఔసమ్యం అయితే దనీ నోడ కాబట్టి ఆ అవధారణ సామర్థ్యాన్ని బట్టి ఈ విధంగా వ్యాఖ్యానం చేసుకుని మూడే బీజములు అని సరిపెట్టుకోవాలి అదే పద్ధతి అర్వాటమంట సేయం దేవత ఇత అహమిస్తి శ్రోదేవతా అన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవామి ఇది ఈ ప్రవేశ శృతిలో పడ్డాము ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇదంతా కూడా కథ కింద చెప్తాను శృతి శక్తి నుంచే సకల జగత్తు పుట్టింది అని చెప్పడం కోసం ఒక కథ కింద అల్లు సో దాట్ మనం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుని ఈ నామరూపముల యొక్క మూలంలో శక్తే ఉన్నది మనం తెలుసుకోవాలి అది కంపల్సరీ సరే ఇప్పుడు ఎక్కడైనా మనం శక్తి నుంచి తేజస్ వచ్చింది తేజస్సు నుంచి అప్పులు అప్పుల నుంచి అన్నము ఏజ్ అన్నములు మూడే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఈ తేజోవన్నముల ద్వారా దేహ నిర్మాణము జరగాలి సకల ప్రాణి దేహములు నిర్మాణం కావాలి భౌతిక పదార్థాలన్నీ నిర్మాణం కావాలి ఆ దేహముల ప్రాణశక్తి ప్రకటమవ్వాలి ప్రకటమైతే అక్కడికి జగత్తు సరిపడదు అది సమాచారం సో ఇప్పుడు ప్రాణము ఉన్నది ప్రాణము లేనిది కూడా పంచభూతాలే ఇప్పుడు రాయి ఉందనుకోండి అది పంచభూతాలే ఇప్పుడు చెట్టు ఉందనుకోండి అది పంచభూతాలే కొన్నింటికి పంచభూతములు అనే దాంట్లో తేడా లేదు ఇది ఆ పంచభూతముల ఒక సమ్మేళనంలో మీకు ప్రాణశక్తికి ప్రకటన అయ్యే అవకాశం లేదు అదే పంచభూతముల మరో సమ్మేళనంలో ప్రాణశక్తి ప్రకటమవుతుంది ఇప్పుడు కార్బన్ ఎందుండి కార్బన్ మీరు గ్రాఫైట్ ఫామ్ లో పెడితే ఇంకా దాంట్లో ప్రాణం కాదు కార్బన్ సారీ గ్రాఫైట్ కాదు డైరెండ్ ఫామ్ లో పెడితే ప్రాణం రాదు కార్బన్ గ్రాఫైట్ ఫామ్ లో మీరు వదిలేస్తే దాని నుంచి స్లోగా లైఫ్ దిగునవుతుంది కార్బన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఆ తర్వాత స్లోగా అభరణాలు క్యూల్స్ వచ్చి ఇంక లైఫ్ వస్తుంది సేమ్ కార్బన్ దాని అరేంజ్మెంట్ కు ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ కూడా నీడు తేజోబంధములే తేజోబంధంలో ఒక ఒక సన్నివేశంలో లైఫ్ లెస్ మీకు సృష్టి మరో సన్నివేశంలో ఆర్గానిక్ మేటర్ ఆర్గానిక్ సబ్సిడెన్సెస్ అన్నీ వచ్చి వాటిల్లో లైఫ్ ప్రకటమవుతుంది కాబట్టి ఇప్పుడు తేజోవర్ణంలో మనం మేళనం చేయాలి మేళనం చేసిన తర్వాత దాంట్లో లైఫ్ ప్రవేశించాలి ఆ లైఫ్ ఏంటి అసతే కాబట్టి సత్తు నుంచి వచ్చిన తేజోవర్ణములు మేళనమై ఆర్గానిక్ మేటర్ ఆ మేటర్ ఆ సత్తే ప్రవేశించారు కాబట్టి ఇప్పుడు నేను చూడండి ఒక ప్రాణి ఉందనుకండి ఈ ప్రాణిలో రెండు అంశాలు చూసుకోండి ఒకటి దేహము మెటీరియల్ బాడీ అది ఎక్కడి నుంచి వచ్చింది తేజోగణముల నుంచి వచ్చింది ఆ తేజోవర్ణములు ఎక్కడి నుంచి వచ్చాయి నుంచి వచ్చింది ఆ మెటీరియల్ బాడీలో ఉండే ప్రాణము చేతుల ఉన్నాయి ప్రాణశక్తి ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది సత్తు నుంచి వచ్చింది అయితే మరి ఇది శక్తి అయితే అది శక్తి అయితే తేడా ఏతే అంటే శక్తి యొక్క స్థూల స్థూల రూపము ఫిజికల్ బాడీ శక్తి యొక్క సూక్ష్మ రూపము ప్రాణశక్తి అది సమాచారం దీన్ని కూడా దృష్టాంతం చెప్పచ్చు ఏమిటంటే కానీ దృష్టాంతాన్ని కేవలం అంతవరకు అర్థం చేసుకుని దాంట్లో ఉన్న స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది మ్యాటర్ అర్థం ఎనర్జీ కండెన్స్ అయితే మ్యాటర్ వచ్చింది సెలమెంట్ ఉంది బల్బ్ సెలమెంట్ సెలమెంట్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఆ ఎలక్ట్రిసిటీ ఏంటి ఎనర్జీ ఈ సెలమెంట్ ఏంటి అదే ఎనర్జీ అది మేటర్ ఎనర్జీ కదా ఇకొచ్చి ఎనర్జీ కండెన్స్ అయ్యి గ్రాసిఫై అయితే వచ్చింది సెలమెంట్ ఎనర్జీ గ్రాసిఫై అయ్యకుండా సటిల్ గానే అన్నది ఎలక్ట్రిసిటీ అదే సమాచారం సో ఇప్పుడు మీకు ఏమైపోయిందంటే ఫిలమెంట్ లో ఎలక్ట్రిసిటీ వచ్చింది అని అనిపించింది కానీ మీరు ఈ ఫిలమెంట్ అని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే ఫిలమెంట్ ఈజ్ నథింగ్ బట్ టైటానియం వాట్ ఈజ్ టైటానియం న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ వాట్ ఈస్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమీ లేదు వాటిలో మాస్ ఏమీ లేదు హండ్రెడ్ ఎలక్ట్రాన్స్ అయితే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ లో కలిపేసేయండి ఈ న్యూక్లియస్ ఏమిటి ప్రోటాన్స్ వాట్ ఆర్ దీస్ ప్రోటాన్స్ కండెన్స్డ్ ఎనర్జీ అంటే మొదటికొచ్చింది కదా కాబట్టి ఎనర్జీ నుంచి బరుదే ఎనర్జీ బాగా గ్రాసిఫై అయిపోతే తెలమంతొచ్చింది కొద్దిగానే గ్రాసిఫై అయ్యి కొద్దిగానే గ్రాసిఫికేషన్ అవ్వాలి ఎనర్జీ అన్డిఫరెన్షియేటెడ్ ఒకటి డిఫరెన్షియేషన్ రావాలి హీట్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీ ఒక కిశమ డిఫరెన్షియేషన్ వచ్చాక ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది దీంతో ప్రవేశించింది కాబట్టి ఎనర్జీ యొక్క స్థూల రూపంలో ఎనర్జీ యొక్క సూక్ష్మ రూపము ప్రవేశించినది అలాగే సత్తు యొక్క స్థూల రూపమైన బాడీలో సత్తు యొక్క సూక్ష్మ రూపమైన చైతన్యం ప్రవేశించింది అది సంవత్సరం దానికి ప్లాన్ సో సేయం దేవతక్షత ఆ దేవత సంకల్పించింది ఏ దేవత సత్ సత్ అనే ఒక ఆవిడ కాదు సత్ కాస్మిక్ పద ఆ పవరు చైతన్య రూపమైనది అని అభిప్రాయం కాస్మిక్ పవర్ కూర్చుని సంకల్పించిందని కూడా అక్కడ ఎక్కడ కూర్చుంటుంది కూర్చోడానికి సోకూడదు ఇంకా సృష్టిగా కాని అని కాబట్టి కూర్చుందని కాదు ఆ చైతన్యంలో మూవ్మెంట్ వచ్చింది అని అభిప్రాయం దాన్ని కథచంగా చెప్తున్నారు అతని ఎలక్ట్రిసిటీ ఏమనుకుందంటే మనం ఈ దీపాల నుంచి వెలిగిద్దామనుకుంది అందుకని మనం వెలిగించాలంటే ఇక్కడే కూర్చుంటే అలా వెలిగిస్తాం వెళ్లి అటుల్లో ప్రవేశించి వెలిగిద్దామనుకుంది అదిలో తా వచ్చింది ప్రవేశించింది వెలిగించింది అని ఏదో కథ కింద చెప్పారనుకున్నాం చిన్నపిల్లలు కథ కింద చెప్తారు అలాగే స్థితి చెప్తారు స్థితికి అర్థవాదలో అనుకుంటారు సో సేయం దేవత ఇక్షత అవి సద్దేవత అనుకుంది సంకల్పించిన ఏమని హంత హంత అంటే హేటి ఆహ చాలా బాగుందే అని సో అంత అంటే అయ్యోలు కాదు అయ్యోని వేదే అర్థంగా ఇక్కడ కాదు చాలా బాగుంది ఇమా ఇస్రో దేవతాహ నేను ఇప్పుడు మూడు దేవతలను అయ్యాను ఆ మూడు అయ్యాను కదా అనే మూడు అవుతాడు మూడు దేవతలు అవుతాయి సో నేను మూడు దేవతలను అయ్యాను సరే ఈ మూడు దేవతలని నేను ఏం చేస్తానంటే ఆ మూడు దేవతలను నేను ప్రవేశిస్తాను ప్రవేశించి ఆ మూడు దేవతల్ని అలాగే తేజబంధముల రూపంగానే ప్రకటిస్తే విస్తారమే ఉంది విస్తారం లేదుక వాటి నుంచి అనేకములైన నామరూపములను నేను వ్యాకరణం చేస్తాను వ్యాకరవాణి అని ఇది వ్యాకరణం వచ్చింది వ్యాకరణము అంటే వి ఆ కరణము కరణం అంటే చేయుట చేయట చేయడానికి మూలలో ఒక్కటే ఉంటుంది ఇప్పుడు మట్టి ఉందండి ఇప్పుడు మట్టిని చేయాలి మట్టిని చేసినప్పుడు ఫైనల్గా ఎన్ని వస్తాయి అనే రకం వస్తాయి రెండో వస్తాయి కానీ రెండో ఒక్కటో రెండు వందలు వస్తున్నాయి కదా రెండు వందలు ఒక దిగింది కాదు ఒక్కదాంతతో దిగినేత ఆ ఒక్కదాన్నే బతుకుని చేస్తాడు ఏం చేస్తాడు అంతటా చేస్తాడు ఆ ఒక్క మట్టు మట్టి ముద్ద తీసుకుని మొత్తం వాకులంతా పరిపేస్తాయి కొండలు దాండలు అంతా పరిపేస్తాడు ఈ మట్టి ముద్ద నుంచే మీరు చూశారు కదా ఆ కృష్ణ అంటే అంతటా గరిపిస్తాడు ఆ సమంత అంతటా పరిచయం అంటే కేవలం ఒకే సైజు కొండలంతటా పరిచేటం మీరు అనుకోద్దు వేరు వేరు సైజులు వీ విధ వి అంటే వివిధ కొండల సైజులు వేరు మళ్ళీ అన్ని కొండలే కూడా కాదు కొన్ని దానల కొన్ని చిరపల కొన్ని మరొకటి కొన్ని మూకులు ఇది వివిధ సో ఆ సమంతాతో అంతటా పనిచేయటం వేరు వేరు రూపాలు తీసుకురావటం దీని పేరు వ్యాకరణము అని ఈ ఆ కరణము వ్యాకరణం అరైతే పాముని గారి గ్రామర్కి పేరు ఎందుకు చెప్పారు అంటే అక్కడ ఇదే పనిచేస్తాం మనం మేము పాఠంలో భూ సప్తాయామని నగలు పెట్టి భరతి భరతహ భవంతి అని తొమ్మిది అయ్యారు ఇప్పుడు బహువా బహువతి ఇంకో తొమ్మిది అవుతున్నారు దీని తర్వాత భవిత భవితారో భవితార ఇంకో తొమ్మిది వస్తాయి ఆ దిగి ఉండు ఆ భూమిని పట్టుకుని తీకి తేటాలి దాన్ని ఇటు సాగ తీసి అటు సాగతీసి మొత్తానికి దాని పేరే వ్యాకరణం కానీ వ్యాకాలే ఉన్న మూడే మూడు నుంచి ఓ ఎంత వ్యవస్థన వస్తుంది సేయం ప్రకృత సదాఖ్యా తేజోబమ్మయోనిహి దేవతోక్త ఐక్షత ఈక్షితీ యథా పూర్వం దా సేయం దేవత ఇత అనుంది సా దేవత ఆ ఈ దేవత ఆ ఈ దేవత అంటే ప్రకృత దేవత అనర్థం ప్రకృతంలో మనం ఏ దేవత గురించి చర్చిస్తున్నామో ఆ దేవత ఎవరా దేవత సద్దేవత సదాక్ష దేవత సత్ పేరు పెట్టామే ఆ దేవతే ఓకే ఈ సత్ అంటే ఏమిటి సత్ అతివంటి సత్ అంటే తేజోబర్మయోని తేజస్ అఫ్ అన్న ఈ మూడింటికి కారణమైనటువంటి సత్ ఏ సత్తు నుంచైతే తేజోబర్ణములు ఆవిర్భవించినవో ఆ సత్ ఆ దేవత ఈ దేవత దేవత యొక్క ఈ సత్తుకే దేవత అని ఒక నామకరణం చేశారు ఎందుకంటే ప్రకాశస్వరూపము చైతన్య స్వరూపం ఒక పవర్ కనుక దేవత అని కూడా దానికి నామకరణం చేశారు ఇంతకుముందే చెప్పారట ఇంతకు ఒకవేళ దేవత అని రాకపోతే ఇంక ఇక్కడి నుంచే వస్తుంది దేవత స్వయం దేవత దక్షత నా గుర్తులో దేవత అనే మాట నీకు ముందు వచ్చిందో లేదో బట్ ఆ సద్దేవత ఆయన అని చెప్పినప్పుడే వచ్చి సో ఇక్కడ దేవత వస్తా ఆ శక్తికి ఇక్కడ దేవత నామకరణం చేశారు సో ఆ తీజ ఏ అదన్న అప్ అన్న తేజోదన్న ఆ ప్రకారం బా అవుతుంది వాట్ అది బా వకారం ఏంటో ఆ మధ్యలో గేట్ ఉండాలి బన్న అత్తది తేజస్ అప్ ఈ తేజోబన్మయోని తేజోబన్నా అని అష్ట ఉంటుంది బన్న అంటే బన్నం కాదు అప్పు అన్న తేజోబన్మయోని సేవత ఉక్త దేవత ఆ సే దేవతగా చెప్పబడినది అందుకే దేవత ఏం చేసింది ఐక్షత ఈక్షితీ సంకల్పం చేసింది అలాగా యథాపూర్వం ఇంతకు ముందులాగా ఇంతకు ముందు ఏమను సంకల్పించింది బహుశామితి నేను అనేకమవుతాను అని సంకల్పించింది అలాగే ఇప్పుడు కూడా సంకల్పించింది అంటే ఇప్పటికీ అయింది కదా బహు అయింది కదా ఒకటి మూడు అయింది కదా అంటే చాలా లేదు ఇంకా ఒకటి మూడు అయితే చాలేదు ఇంకా చాలా అవ్వాల్సి ఉంది జగత్ అంటే తదేవ బహుభవనం ప్రయోజనం నాద్యాతి నివృత్తం ఇచ్చక ఈక్షాం పునఃకృతవీ బహుభవనమేవ ప్రయోజనమురీకృత్యా సంకల్పించింది అంతకు ముందుగా ఇప్పుడు సంకల్పించింది బహుశామికి అంటే బహు అవలేదు అంటే ఇంకా అవలేదు అదేదో బహుభవనం ప్రయోజనం బహుగా అవటం భవనం అంటే ఇల్లు కాదు బహుగా అభుత సో బహుగా అవటము ప్రయోజనము దానికోసమే సంకల్పం వచ్చింది అది ఇంకా పూర్తి కాలేదు అధ్యాతి నవృత్తం ఇంకా పూర్తి కాలేదు అధ్యాపతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు తేజోవన్నముల వరకు ఇదే కని కాదు ఆ తేజోపన్నముల లెవెల్ వరకు ఇంకా కృప్తి కాలేదు ఇంకా కొనసాగించాల్సి ఉంది ఇత్య ఆ కారణం చేతనే ఈ క్షాం పునఃకృతవతి బహుభవనము అనే ప్రయోజనమును ఉద్దేశించి బహుభవనము కావాలి అనే ప్రయోజనాన్నే కొనసాగిస్తూ దాని కొరకే మరల ఆ శబ్దే సంకల్పం చేసింది హంత ఇదానీ అహనుమాహ తేజ ఆ కిష్ణోదేవత అనేవేనా హంత అంటే సరే బాగుంది సరే దానితో ఆయన ఉంటున్నారు ఇదానీ అని అర్థం చెప్పారు అంత అంటే సరే అంటే ఇప్పుడు ఇంతలో చేయబోతున్నాం ఇదాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తానంటే అహం ఇమాహ దేవతాహ ఈ మూడు దేవతలను నేను ఈ మూడు దేవతలను ఈ మూడు దేవతలు అంటే ముందు చెప్పకూడదు అది ఏంటది తేజ తేజ ఆజ్యాహ తేజస్సు అంటే తేజోబర్ణములు అనే మూడు దేవతలని నేను ప్రవేశిస్తాను ప్రవేశిస్తానని మా తర్వాత వస్తుంది అనేన జీవేన ఆత్మన అను ప్రవేశ్యక్కడ వాక్యం అది నేను ఈ జీవరూపంగా ప్రవేశిస్తాను అని అర్థం సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సిలిమెంట్ లో ప్రవేశిస్తుంది ఎలా ప్రవేశిస్తుంది ఎలక్ట్రిసిటీలా ప్రవేశించగ కాంతి రూపంగా ప్రవేశిస్తుంది కదండి మరి తేడా లేదు ప్రవేశించింది ఎలక్ట్రిసిటీయే ప్రవేశించాక నీకు ఎలక్ట్రిసిటీ కనపడుతున్నాయి అని కాంతి కనపడుతుంది అలాగే సత్తు ప్రవేశిస్తుంది కానీ ఎలా ప్రవేశిస్తుంది జీల రూపంగా ప్రవేశిస్తుంది జీలా అంటే ఇండివిజువల్ కాదు ప్రాణధారణ రూపంగా ప్రవేశిస్తుంది ఒక సంక్షం సంక్షమే ఉందండి ఇండివిజువల్ లేదండి అది గుర్తించాలి సంక్షం ఉంది అంతేకానే సీయింగ్ ఇస్ డ్యా సీయర్ అనేవాడు ఎవరూ లేడు థింకింగ్ ఇస్ డ్యా థింకర్ అనేవాడు ఎవరూ లేడదు మీరు ఆలోచించండి థింకింగ్ ఉంది అది స్పష్టంగా తెలుస్తూనే ఉండదు మీరు నిద్రలేసిన మొదలు మొదలవుతుంది థింకింగ్ మొద ఇప్పుడు థింకింగ్ అనేది మొదలవుతుంది థింకింగ్ అని మొదలైన తర్వాత థింకింగ్ కంటే భిన్నంగా థింకర్ అనేవాడు ఎడమోహడు ఉంటాడు ఎటు ఉండదు ఉండడు ఆ థింకింగ్నే అలవాటు ప్రకారం థింకర్ అనుకోవడం అంటే థింకింగ్ ఉంటుంది ఫ్యామింగ్ ఉంటుంది ఫ్యానర్ అంటే ఎడే ఉండడం ఉంటుంది అంటే ఫ్యాన్ అంటే ఉండదు సన్ అనేది ఏముంటుంది సానింగే ఉంటుంది ఫ్యామ్ అనేది ఏముంటుంది సాన్ అంటే ఉంటుంది ఆ శానింగ్ నుంచి సాన్ అని ఒక నామకరణం చేసుకోవడం అంటారు ఉన్నది సానింగ్ అవునండి అది ఎలా పెట్టండి వెర్ ఇస్ థింకింగ్ బట్ దర్ ఈజ్ నో థింకర్ ముమంటారు అంటే దెర్ ఈజ్ అండ్ థాట్ దర్ ఈ నో థింకర్ అదర్ దాట్ అటు ఐ థాట్ ఐ థాట్ ఐ థాట్ థాట్ ఈస్ థాట్ అన్ని థాట్లు ఉన్నాయి ఐ థాట్ కూడా ఉంది అలవాటు ప్రకారం సో ఎందుకున్నాయి ఈ థాట్లు అంటే థింకింగ్ అనే ఫ్యాకల్టీ ఉంది థింకింగ్ అనే ఫ్యాకల్టీ ఎందుకుంది ఆ సెప్ట్ ఇక్కడ రెస్టెక్ట్ అయింది కాబట్టి ఉండే దట్ ఈస్ హెవిటేషన్ ఇది చెప్పండి హృదయంలో దేవుడు ఎలాగ ఉన్నాడో ఇది ఇలాగే ఉంటాడు దీస్ ఈస్ ఆ ఫ్యాకల్టీ రూపంగా ఉన్నాడు సో కలలో సీని ఎందుకుంది అసత్త రెఫెక్ట్ అయింది కాబట్టి ఉంది అసత్త ఆత్మ అనేది ఆ విధంగా దాన్ని ప్రతిపాదన చేస్తున్నారు సో అనే జీవేన ఈ జీవరూపంగా నేను ప్రవేశిస్తాను ఈ జీవ అంటే జీవశబ్దానికి ప్రాణధారణ ప్రవేశించక జీవ అవుతుంది కదా అది ప్రవేశించక నిండి ఇంకా ఇంకా ప్రవేశిస్తాను అని అనుకుంటోంది ఇంకా ప్రవేశించకుండానే జీవత్వం ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణధారణం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ నేను కాంతి రూపంగా ప్రవేశిస్తాను అని అంటే మరి ఎవరన్నా ప్రవేశించాక కాంతి అవుతుంది కాంతి కాంతి జ్ఞానం కలుగుతుంది ఇక్కడ ఇంకా కాంతి పుట్టలేదు ఈ కాంతి అనే వాడకం చేసింది ప్రథమ సృష్టి చెప్తున్నాం కదా వెరీ ఫస్ట్ క్రియేషన్ గురించి చెప్తున్నప్పుడు కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఓసారి ప్రవేశించి కాంతిస్తే రెండోసారి అండర్స్టాండ్ అది వెరీ ఫస్ట్ గా ఎలా అంటే ఇంతకు ముందు కల్పంలో సృష్టి జరిగింది అది మనస్సులో బిట్టి చెప్పింది అంటే మరి ఇంతకు ముందు కల్పంలో సృష్టి జరిగిందన్నారు అది మనస్సులో పెట్టుకుని చెప్పింది మరి అక్కడ అంతకు అక్కడ ఎలా జరిగింది అండీ కల్పం అడ్డ అండీ కల్పం మరి బిగినింగ్ సృష్టి దేవి బిగినింగ్ సృష్టి జరిగిన బిగినింగ్ సృష్టి నేను యాక్సెప్ట్ చేయం అసలు జరిగిన బిగినింగ్ మరి బిగినింగ్ బిగినింగ్ అనేది ఒకటి ఉందనుకోండి మీరు అనేక క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సోమె ప్రాబ్లమ్స్ రా అసలు బిగినింగ్లో యాక్సెప్ట్ చేయండి తెలియనింగ్ షటస్మాత మనాదయో ఆరు దానికి బిగినింగ్ లో సార్ ఉన్నాయి దాంతో సృష్టి ఒకటి కాదండి బిగినింగ్ లో మరి అలా ఉంటాయి బిగినింగ్ లో ఒప్పుకుంటే కదా అసలు బిగినింగ్ అనేది లేదంటే ఒక ఆయన అడిగారు అజ్ఞానం ఎందుకు వచ్చిందని అజ్ఞానం ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చిందో తెలిస్తే ఎందుకు వచ్చిందో తెలుస్తుంది ఇప్పుడో అజ్ఞానం ఫలానా రోజున బిగిన్ అని మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అది ఎలా బిగిన్ అయిందో ఇప్పుడు కూడా హేతుకి డేపు కూడా ఉంటుంది ఆ టైంని బట్టి హేతు ఉంటుంది హేతు వేరున్నో టైం వేరు కాదు రెండు కలిసే అజ్ఞానం ఎందుకు దిగినైంది ఎందుకు దిగినైంది అసలు దిగిన్ కాలేదే దేవుడు నాకు అజ్ఞానం ఎందుకు ఇచ్చాడు సపోజ్ దేవుడు అజ్ఞానం ఇచ్చాడు అనుకోండి ఏదో ఆ రోజు ఇచ్చి ఉండాలి కదా అంటే దేర్ ఈస్ అ బిగిలింగ్ సార్ ఇగ్నెన్స్ అనమాట ఇదేంటి అక్సెప్ట్ బిగినింగ్ సర్ ఇగ్నెన్స్ దేర్ అక్సెప్ట్ నాలెడ్జ్ నాకు సరిగ్న ఫలానా రోజు నేను ఈ తెలుసుకున్నాను అని ఉంటుంది కానీ ఫలానా అజ్ఞానం నాకు వచ్చింది అని అజ్ఞానం నాకు వచ్చిందని తెలిస్తే ఇంకా అజ్ఞానం ఉండి జ్ఞానమేమవుతుంది కాబట్టి అజ్ఞానానికి బిగిరింగ్ ఉండదు అంచేతనే ఈ ప్రశ్నకి సమాధానం లేదు వై ఇగ్నరెన్స్ దెర్ ఇస్ నో ఆన్సర్ హై ఇగ్నరెన్స్ ఆన్సర్ వన్ ఇగ్నరెన్స్ నో ఆన్సర్ హై టు ఓవర్కమ్ ఇగ్నరెన్స్ దెర్ ఇస్ అన్ ఆన్సర్ అంటారు అంతేతనే అజ్ఞానం మూలాన్ని కనుక్కునే ప్రయత్నం చేయకూడదు చీకటిని పోగొట్టే ప్రయత్నం చేయడానికి నిజానికి వాస్తవంలో చీకటి అనేది ఏమి ఉండదు చీకటి అనేది ఏముండదు అంటే మీరు లైట్కి వెలిగించారనుకోండి చీకటి పోయింది ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది లైట్లోకి వెళ్తాయిందని చెప్తే లైట్లో మీరు కనపడుతుందా చీకటి కాబట్టి లైట్లోకి వెళ్ళింది చేయడానికి తెలియదు కిటికీ జాతరకు వెళ్ళింది చెప్తారా గదిలో ఉందా చీకటి గదిలో ఉందా చీకటి లేదు లైట్లోకి వెళ్ళిందా లేదు లైట్లోకి వెళ్తే లైట్ అంటే చీకట అయిపో అలా అవ్వలేదు గదిలో చీకటి లేదు ఇంకా ఏమని చెప్పాలంటే కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయింది ఏం చెప్పారు అది ఎంత తెలివితేట్లుగా ఉన్న సమాధానం మీరే ఆలోచించుకోండి చీకటి కిటికీలోంచి గాలి బయటకు వెళ్ళిపోయింది పిల్లి బయటకు వెళ్ళిపోయింది చెప్పగలరు కానీ చీకట బయటకు వెళ్ళిపోయింది అలా చెప్తారు అలా అది అది అది సందర్భంగా లేదు మరి ఇంటికి ఈ చీకట ఏమైంది దానికి ఒక్కటే సమాధానం చీకట అనేది ఏం లేదు మహానుభావ అనే సమాధానం అంటే అంతకుముందుకి ఇప్పటికీ తేడా ఇది అంతకుముందు దీపం లేదు ఇప్పుడు దీపం వచ్చింది అంటే తేడా చీకటి అంటే ఒక తత్వం పదార్థం ఏమీ ఉండదు అలాగా కాబట్టి చీకటి యొక్క మూలము తత్వము తెలుసుకునే ప్రయత్నం చేయటం అనవసరం అది విద్య అది విద్య లాగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే అక్కడ ఏమీ ఉండదు చీకటిని పోగొట్టే ప్రయత్నమే చేయాలి కాబట్టి ఆ చీకటి భాషిస్తోంది కనుక పోగొట్టడమే అలాగే అజ్ఞానం కూడా కొనండి సో అది ఎలా తొట్టి సో అనైన జీవేన అనేన జీవేనా ఈ జీవుడు అంటే ఈ జీవుడు ఏదో సరే ఇంకా బుద్ధి అన్నాడు బుద్ధి మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడంటే పూర్వకల్పన నుంచి వచ్చాడు అది అనైన జీవేనేటి స్వబుద్ధిస్థం పూర్వ సృష్టి అనుభూతం ప్రాణధారణం అదే అర్థం జీవా అంటే ప్రాణధారణము జీవా అంటే జీవుడు కాదు జీవుడు లేదు ఏమీ లేదు ప్రాణధారణము ప్రాణము నిలబెట్టుట ఆ తేజోబర్ణాలని ఒక దేహమైన రూపాన్ని ఇచ్చి నిలబెడు ప్రాణం ఇప్పుడు సెల్ ఉందనుకోండి ఆ సెల్ లైఫ్ ఉంటే ఇట్ కలెక్స్ ఫుడ్ వాటర్ ఇట్ కలెక్ట్స్ తొందరగా ప్రొవైడ్స్ అండ్ దెన్ షేప్స్ అన్ని కూడా క్రియేట్ చేసి వస్తుంది చేతులన్నీ వస్తాయి సెలలో లైఫ్ ఉన్నాయి ఆ సెల్ లో లైఫ్ లేకపోతే మటుకు ఇంకా ఆ ప్రాసెస్ ఏముండదంతా డిసింటి క్రియేట్ అయింది ఆ ఉన్న సెల్ డిసింటి అయిపోతుంది అదే మొక్కలు మొక్కలు అయిపోతున్నాయి సెల్ బ్రేక్ అయిపోతుంది ఆ ప్రోటోక్లాజన్ అంతా కూడా ఇటువంటి చదిరిపోతుంది అయిపోతుంది అంటాన్ వెరీ నో సార్ కాబట్టి సెల్కి సెల్ లక్షణాన్ని ఇచ్చింది ప్రాణం ఆ సెల్ ఒక దేహ లక్షణాన్ని ఇచ్చింది ప్రాణం కాబట్టి ఆ జీ దానికి ప్రాణధారణమే అంటే ఆ ప్రాణధారణ శక్తి రూపంగా ఇట్స్ పవర్ ఇట్స్ ఫంక్షన్ ఇట్స్ ఫ్యాకల్టీ ఆ రూపంగా ఆ శక్తి ఇక్కడ ప్రవేశించింది అంటే అంతేగాని జీవుడి రూపంగా ప్రవేశించింది అనే మాట అక్కడ చుట్టుపక్కల అక్కడ వ్యాఖ్యానంలో లేదు ఇన్ఫాక్ట్ శంకరులు అసలు జీవుడు అక్సెప్ట్ చేయడం బుద్ధులు అంటారు కానీ ఐ సాధిస్తుంది బుద్ధిని మరి బుద్ధిగా అయ్యాడు కదా సో శ్రావస్తి నగరానికి వస్తాడు ఆయన బుద్ధిగా అయిన తర్వాత శ్రావస్తి నగరానికి వచ్చి ఐ సాడ్ ఇట్ రూత్ బై ఈ నేను సెపరేట్ వ్యక్తిని ఒకరిని నిలిచి ఉన్నాను సృష్టి భిన్నంగా అనేటువంటి అజ్ఞానం ఏదైతే కలదో అజ్ఞానాన్ని నేను సుఖరాము నాశనం చేసేస్తాను ఐ హ్యావ్ ఇట్ టోటల్లీ ఐ సాడ్ ఇట్ రూత్ హెయిట్ ఇట్ రూత్ అంటే look there is a, there is a, a thing which is made a thing which is changing a thing which is unbound a, a thing which is space bound a thing which is broken but a thing which is being behind this thing there is a thing which is not made which is not tied bound which is not to put together which is not to changing and మై ట్రూ నేచర్ ఈజ్ దట్ థింగ్ అని చెప్పారు ఇది బుద్ధుడి చెప్తుంది ఇప్పుడు చెప్పకుండా బుద్ధుడు వేదాంతానికి విరుద్ధమా లేకపోతే అనుకూలం మీకు ఎలా కనపడుతుంది ఆయన చెప్పింది ఆ కొటేషను మొత్తం కొటేషన్ జరిగితే అర్థం అవుతుంది ఎలా ఉంది బుద్ధాయిసే పక్కా వేదాంతి బుద్ధుడు ఈగో ఎక్స్టింగ్క్షన్ అన్నదాన్ని ఆ ఈగోని ఆత్మానని ఆత్మచ్ఛేదం అని పేరు పెట్టి శూన్యవాదులు వాళ్ళందరూ కూడా దాన్ని పొచ్చింది